రి ఓం గణానావామహే కవి కవీనాపమశ్రవస్తము జ్యేష్రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వం వన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ పర్య వందే గురుపరంపరా భద్రం కణేణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు నిషేమదేవతింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తర్క్ష్యోరిష్టనేమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతి సేష నేతి నేతీతి వ్యాఖ్యాతనిను సమగ్రాహ్యభావ హేతునాజం ప్రకాశతే రెండు రెండు వాక్యాలు పైభాగం ఒక కారికలో మొదటి సగం రెండో సగం మొదటి సగం ఒక ప్రతిపాదన రెండవది వేరే ప్రతిపాదన సో శృతి వ్యాఖ్యాతం నిన్హుతే స్వైనవ వ్యాఖ్యాతం స్వయమేవ నిన్ తను వ్యాఖ్యానం చేసిన దానిని తనే నిషేధిస్తుంది సో మూర్త పర ద్వేవావ బ్రహ్మణో రూపే ఆ పరబ్రహ్మకి రెండు రూపములు కలవు మూర్తంచ అమూర్తంచ మూర్తము అంటే పృథివ్య తేజస్సులు మూడు కంటి కనబడేవి అమూర్తం అంటే వాయు ఆకాశములు కంటే ఇంకా కనబడనివి రూప రూపము లేనివి ఇవి రెండు రూప అంటే ఆకారము లేనివి ఇవి రెండు రూపములు ఇప్పుడు ఒక నటుడు ఉన్నాడు ఆయన ఒక సినిమాలోనేమో ఏదో వేషం వేశాడు అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో దుష్యంతుడు వేషం వేశాడు మాళవి కాగ్నిమిత్రం వేషం నాటకంలో అగ్నిమిత్రుడు వేషం వేశాడు ఇప్పుడు ఆ నటుడు ఈ వన్ ఆఫ్ ది టూ అవుతాడా లేదా రెండు అవుతాడా లేదా రెండూ కాడా రెండూ కాడు అదే విధంగా ఈ పరబ్రహ్మ ఓసారి ముహూర్తంగా కనపడుతోంది ఇంకోసారి అమూర్తంగా కనపడుతోంది అంటే స్వయంగా మూర్తము కాదు అమూర్తము కాదు ముహూర్తంగా వచ్చింది బ్రహ్మయే అమూర్తంగా వచ్చింది బ్రహ్మయే మూర్తామూర్తములు రెండింటికే అధిష్టానము బ్రహ్మయే కానీ మూర్తామూర్తములకు అతీతమైనది బ్రహ్మ మీరు మూర్తామూర్తాలను నిషేధిస్తే కానీ మీకు బ్రహ్మ దొరకదు ఇప్పుడు అవి దుష్యంతుడు వేషం వేసిన అగ్నిమిత్రుడు వేషం వేసిన కావాలి అంటే ఆ దుష్యంతుడు వేషం పట్టుకుని తిరిగితే దొరుకుతుందా మీకు అగ్నిమిత్రుడు వేషం పట్టుకు దొరికి దొరికి దొరకడం ఆ రెండింటిని తెలుసుకుని ఆ రెండింటి వేషం వేసిన వాడు వాడని తెలుసుకుని ఈ రెండు వేషాలని తిరస్కరించి అప్పుడు మనిషిని పట్టుకోవాలి అంతే ఈ రెండు పట్టుకోవడం కాదు సో అదేవిధంగా ఇక్కడ కూడా ముర్తామూర్తములను రెండింటిని కూడా తిరస్కరించి అరుణింటికే అధిష్టానమైనటువంటి పరబ్రహ్మని బృహదారంతి బోధించింది స్వైన వ్యాఖ్యాతం స్వయమే నింతే తను వ్యాఖ్యానించిన దానిని తానే నిషేధిస్తుంది అలా అలాగంటివి కొన్ని ఉంటాయి ఇప్పుడు నిషేధ శేష జయతాదశేష అని భాగవతంలో ప్ర ఓ స్తోత్రం ఆ శ్రీహరి ఆయన నిషేధ శేష అన్నిటినీ నిషేధించాక మిగులుతాడు అశేషనందే ప్రకటించి ఉన్నాడు ఆయనకంటే భిన్నంగా ఇది ఏది కూడా లేదు అటువంటి ఆ పరబ్రహ్మ జయతాత్ జయించుగాక అంటే సర్వోత్కృష్టముగా నుండుగాక అని అర్థం అని ప్రార్థన కాబట్టి నిషేధ శేష నిషేధములన్నీ అన్నిటినీ నిషేధించగా మిగిలినదే పరబ్రహ్మ ఇది స్వయమేవ వ్యాఖ్యాతం స్వయమేవ నిన్ అన్నదానికి దృష్టాంతంగా ఓ కథ చెప్తారు కథ అంటే పూర్వానికి ఒక ఆయన ఏదో కేసు ఏదో నెగ్గాల్సి వచ్చింది కోర్టులో పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళ టైంలో కోర్టులో ఏదో కేసు నెగ్గాల్సి వస్తే లాయర్ ఏం సమాధానం చెప్పాడంటే నువ్వు ఏ ఇంప్రెషన్ అడిగినా బే బే అను అప్పుడు ఆ జడ్జి గారు వీడు పిచ్చివాడు సైకలాజికల్గా డిస్టర్బ్డ్ అని నిర్ణయించి నిన్ను ఆ గ్రౌండ్స్ మీద విదిలిపెట్టేస్తారు అని లాయర్ సలహా చెప్పాడు ఇలాంటి సలహాలు చెప్తూ ఉంటారు లాయర్స్ కథల్లో నిత్య కూర్చుని ఏం చేస్తారో తెలియదు మనకు తెలియని అక్కర్లేదు కూడా సో సో ప్రాసిక్యూటర్ అడిగాడు ఏమో ప్రతి ప్రశ్నకి బే బే బే అని చెప్తున్నాడు బే బే అంటాడు జడ్జి కూడా ప్రశ్నలు వేశారు ఇవో అమ్మా నువ్వు అక్కడ ఈ పని నువ్వు ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు ఆ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ సీన్లో నువ్వు ఉన్నావా లేవా లేకపోతే ఎక్కడ ఉన్నావా నీకు ఎలైబీ ఎలాబాయ్ ఎలబాయ్ ఏమైనా ఉందా అని ఇలాగ ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్నింటికీ బే అని చెప్పాడు దాంతో జడ్జి కేసు కొట్టేసాడు ఎందుకంటే వీడు పిచ్చోళ్ళ ఉన్నాడని కేసు కొట్టేశాడు అయిపోయింది ఆఖరికి జడ్జి గారు లాయర్ వచ్చి చూడు నీ కేసు డిస్మిస్ అయిపోయింది నీ మీద పెట్టిన కేసు డిస్మిస్ అయిపోయింది కదా ఇది నా ఫీజు నాకు ఏమని అడిగాడు అంటే బేబే అని చెప్పాడు అది కదా ఇంకపాటుగా బేబే మానేసి నా ఫీజు నాకు ఇయ్యి అని అడిగితే బేబే అని అడుగు సో ఈ లాయర్ గారి సలహాతో అక్కడ ప్రశ్నలన్నిటికీ బేబే ఫైనల్గా ఈ లాయర్ గారికి కూడా బేబే అదేవిధంగా ముందు అజ్ఞాని ముర్తామూర్తములను స్వీకరిస్తాడు స్వీకరించి వాటికి బేబే చెప్తాడు ఈ మూర్తామూర్తములను బోధించిన గురువు ఉంటాడు ఆ గురువుని ఉరికే గురువుని నెత్తి మీద పెట్టుకుని పీటోటు తిప్పడం అదేమీ అనవసరం అదేమి పద్ధతి కాదు ఈ మధ్యకాలంలో అలా మొదలుపెట్టారు కానీ గురువు అన్నవాడు ఇండిపెండెంట్గా ఉండాలి ఈ శిష్యుల్ని బుధాల మీద ఎక్కి తిరగకూడదు శిష్యులు అన్నవాడు నేర్చుకుని ఏదైనా సేవ చేసిన ఉంటే సేవ చేసి వాళ్ళ దాన్ని వాళ్ళు పోవాలి ఇండిపెండెంట్గా ఉండాలి వేదాంతం చదువుకునేది గురువుతోటి సైకలాజికల్ డిపెండెన్స్ మానసిక పరాధీనత కోసం ఉండకూడదు చాలామంది ఏం చేస్తారంటే గురువు అని పెట్టుకుంటారు పెట్టుకునే ఆ గురువు మీద మానసికంగా పరాధీనమే బతుకుతూ ఉంటారు దాని నేర్చుకునేదే ఉండదు మానసిక పరాధీనత సైకలాజికల్ డిపెండెన్స్ గురువు శిష్యుల మీద శిష్యుల గురువు మీద అలా డిపెండ్ అవుతారు ఆ తర్వాత క్రమంగా మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సైకాలజీ హ్యూమన్ సైకాలజీ ఇంట్లో ఒకళ్ళ గొప్ప ఇంకోహాలు తక్కువ ఏమీ లేదు గురువు శిష్యుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు శిష్యులు గురువుని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు మేము ఏదో శుశ్రూష చేస్తున్నాం అని అనుకుంటారు వీళ్ళని నేను ఆధ్యాత్మికంగా ఉద్ధరిస్తున్నానని ఆయన ఉంటాడు ఏమీ ఉండదు అంతా కూడా ఉడికే దిఖావట్ అంట్లో సమేమీ ఉండదు అలా ఉంటుంది కాబట్టి కనుక గురువు అనే గురు శిష్య భేదంతో ప్రారంభిస్తాం ఆ భేదానికి కూడా బే బే తస్మై శ్రీ గురుమూర్తయ్యే నమైదం శ్రీ దక్షిణామూర్తయ్య తస్మై అంటే శిష్యుడు గురువు అంటే గురువు దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు గురువు ఆత్మ అనే ఏకమవుతాడు ఈశ్వరం గురువు కాబట్టి గురు శిష్య భేదము కూడా నిషేధింపకూడదు శాస్త్రము వేదము మనకి బోధిస్తోంది అనే భేదం కూడా నిషేధించబడు అంటే అదే ఆ బేబే లాయర్కి బేబే చెప్పాడు అన్న చూడండి అలాగా సో ది బేబే గోస్ ఆల్ ది వే నేతి నేతి ఇన్ఫ్యాక్ట్ ఉపదేశమంతా కూడా నేతి నేతి అనే అర్థాత ఆ దేశ నేతి ఉపదేశము డూ దిస్ డూ దట్ అని కాదు దిస్ ఈస్ నాట్ దిస్ దట్ ఈస్ నాట్ తెలుసుకో ఉపదేశం అంతా కూడా అదేవిధంగా ఉంటుంది అసలు ఆత్మస్వరూపాన్ని గురించి నిషేధం తప్ప పాజిటివ్గా సకారాత్మకంగా బోధించటము సంభవమే కాదు దీని మీద వార్తకారులు సురేశ్వరాజ అంటే వేదాంతము వార్తక సారము అని ఒక అభిప్రాయం ఉంది అంటే వేదాంతము యొక్క నిష్ట సారము వార్తీకంలో తేలుతుంది అని ఇప్పుడు బృహదారంకం మీద పెద్ద వార్తీకం బృహద్వార్తికము అంటారు దాని పేరే అసలు ఈ ఉపనిషత్తే బృహత్ దీని మీద వార్తకం మరీ బృహత్ అది ఎంత బృహత్ అంటే దాన్ని పదిహేను అధ్యాయాల కండెన్స్ చేసి పంచదశి రాశాడు విద్యారణ్యస్వామి అంత బృహత్ అది ఇంకోహు ఎవళ్ళో వార్తక సారము అని ఇంకో గ్రంథం అయినా సరే ఎవళ్ళో ఆ వార్తికం ఎవళ్ళో చదవరు ఆ వార్తిక సారము ఇలాంటివి ఎవరు చదువుకుంటారు చాలా పెద్దది ఆ వార్తికల్లో శ్లోకం ఉంటుంది భేద సంసర్గహీనత్వం పదవాక్యాధతాత్మన దుస్సంభావ్య ఆత్మకి భేదముతోడి సంసర్గము కలయిక సుతరాము లేదు భే విశేషణ ఉంటే భేదం నిర్ధారితమవుతుంది ఆత్మ చైతన్యం ఎట్టిది అంటే ఆ చైతన్యము సకల భేదములను ప్రకాశింపజేస్తుంది తప్ప తన యందు భేదాన్ని సహించదు మీరు మీ స్వరూపాన్ని మీరు చూసుకుంటే కూడా మీకు మీయందు భేదం మీకు అనుభవానికి రాదు మీకు మీకంటే ఇతరమైన దాని ఎందు భేదం అనుభవానికి వస్తుంది తప్ప మీయందు మీకు భేదం అనుభవానికి రాదు మీరు ఆత్మనిష్ఠులుగా ఉంటే ఆ భేదమే భేద భేద అనుభవం ఉండదు మీరు అనాత్మనిష్టయందు భేదానుభవం ఉంటుంది ఇగో ఇది కుండా ఇది ఇలాగంటి జ్ఞానంలో భేదానుభవం ఉంటుంది తప్ప ఈ సకల జ్ఞానములను నిరాకరించి కేవలము శుద్ధ చిద్రూపంగా ఉంటే మీకు భేదానుభవం ఉండదు తన యందు భేదానుభవం ఈ సృష్టిలో ఎవరికీ కలుగదు అదే అద్వైతం అంటే తర్వాత తన ఎందు అభావము యొక్క అనుభవము ఈ సృష్టిలో ఎవరికీ కలగదు నేను లేను అనే అనుభవము ఎవరికీ ఈ సృష్టిలో కలగదు శంకరుల చోట ఏమన్నారంటే లేను అనే మాట అలాంటి పట్టవాయా నేనున్నానా లేనా అనే సంశయం కూడా ఎవరికీ అనుభవంలో ఉండదు అని అన్నారు నేనున్నానా లేదా ఇది ఉందా లేదా అది ఉందా లేదా ఇలాంటి దేవుని ఉన్నాడా లేడా స్వర్గం ఉందా లేదా అని మీరు ఎన్ని సంశయాలన్నా లేవనెత్తవచ్చు కానీ నేనున్నానా లేనా అనే సంశయానుభవము ఈ సృష్టిలో ఎవరికి కలగదు నేను లేను అనే అభావ అనుభవము ఈ సృష్టిలో ఎవరికి కలగదు నేను మొక్కలుగా ఉన్నాను అనే భేదానుభవము ఈ సృష్టిలో ఎవరికి కలగదు అదే అద్వైతం అంటే అదే అటువంటి ఆత్మానుభవానికే అద్వైతము అనిపడు భేద సంసర్గహీనత్వం భేదం అనేది సుతరాము ఆత్మస్వరూపంలో ఎప్పుడైతే లేదో పదవాక్యార్థత ఆత్మన దుస్సంభావ్య ఆత్మ ఒక పదము యొక్క తాత్పర్యముని కానీ ఒక వాక్యము యొక్క తాత్పర్యముని కానీ ఊహించుటకు కూడా శక్యం కాదు ఎందుకంటే పదము వస్తువుని కొలుస్తుంది వస్తువుని నిర్ధారిస్తుంది ఇతరము నుండి విడదీసి చూపిస్తుంది అది పదము చేసి పని కాబట్టి పద ప్రయోగము వచ్చింది అంటే మీకు భేదం వచ్చేస్తుంది దాంతోపాటు ఎప్పుడైతే భేద సంసర్గము భేదముతోటి కలయిక భేదముతోటి కాంటాక్ట్ ఆత్మకి సుతరాము లేదని అన్నామో అప్పుడు అది ఒక పదము యొక్క అర్థం కాదు వాక్యము యొక్క అర్థం కూడా కాదు కాబట్టి పదములను ప్రయోగించి వాక్యములను ప్రయోగించి మీరు ఆత్మస్వరూపాన్ని చెప్పనేలేరు మరి ఎలాగే చెప్పడం అంటే నేతి నేతి ఇది కాదు అది కాదని చెప్పడమే తప్ప నెగిటివ్గా చెప్పడమే తప్ప పాజిటివ్గా చెప్పేది ఏమీ లేదు ఆత్మాయం ఆత్మనైవ అనుభూయతే చెప్పడం దగ్గరికి వచ్చేప్పటికి నెగిటివ్గా చెప్పడమే కుదురుతుంది అనుభవం దగ్గరకు వచ్చేప్పటికీ తాను ఆత్మస్వరూపుడు ఆత్మనిష్ఠుడై ఉండుట అంతమాత్రమే సంభవము అది సరిపడుతుంది మీరు ఆత్మనిష్ఠులై ఉంటే అదే జ్ఞానము అదే మోక్షము ఇది ఎంత సరళమైన విషయం అంటే అహమస్మి అనే జ్ఞానం ఉన్నది అహం అస్మి అయాం ఈ అయాం జ్ఞానంలో ఐ దేహాధ్యాసను బట్టి వచ్చింది యామ్ వాస్తవంగా ఉన్నది ఏమండ ఎందుకంటే అయాం ఫాదర్ అయామ్ మదర్ I am brother, I am sister, I am this, I am that, I am Brahmana, I am Kshatriya. That's why you are not saying this, but you are not saying this. This saying, I, is not saying this, I, is not saying this, I, is saying this, I as brother, I as mother, I as Brahmana, I as Kshatriya, that's saying this. Why are you saying this? ఎదుట దాని కారణంగా మారుతుంది ఎదురుకుండా కొడుకు వచ్చి నిలబడితే ఐఎస్ ఫాదర్ ఎడు ఎదురుకుండగా కూతురు వచ్చి భార్య వచ్చి నిలబడితే ఐఎస్ హస్బెండ్ అంటే ఇతరమును బట్టి మారీది అది ఐ కాబట్టి ఐఎస్ ఫాదర్ ఐఎస్ హస్బెండ్ ఇది మారిపోతూ ఉంటుంది కానీ ఆ యామ్నెస్ మారదు దీంట్లో ఆ మారీది అనాత్మ కల్పితము మిథ్య మారని యామ్నెస్ మాత్రమే సత్యం కాబట్టి అహమస్మి అనే అనుభవంలో అహం మిథ్య ఎప్పుడైతే అహమ్ని మీరు మిథ్య అన్నారో ఇంకా అస్మి అనే దాంట్లో ఉండే అస్మి ఏముంది ఇంకా అస్థియే కాబట్టి అయాంలో ఉండే యామ్నెస్కి ఇంక ఇంపార్టెన్స్ ఏముంది ఈజినెస్సే తర్వాత అదొక అదొక అదొక వర్ణకం అంటే ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏమిటంటే అయాం అనే అనుభవం తీసుకోండి ఆ అనుభవాన్ని మీరు విశ్లేషణ చేయండి దాన్ని వెతకండి దా పరిశీలించండి దాంట్లో ఉండే ఐ అది ఏమిటి అని పరిశీలించండి వాట్ యామ్ ఐ ఇది రమణ మహర్షి యొక్క ప్రతిపాదన వాట్ ఈజ్ దిస్ ఐ ఐ అని ఉంది కదా యామ్ అనే అనుభవంలో ఐని మీరు పరిశీలిస్తే ఐ డిజాల్వ్ అయిపోతుంది ఎందుకంటే అది వస్తువు కాదు తత్వం కాదు అది అది అయిపోతుంది డిజాల్వ్ అయిపోయి ఈజినెస్సే మిగులుతుంది అదే తత్వం కాబట్టి అంచేతనే శ్రీకృష్ణుడు కూడా నిర్మమో నిరహంకార స శాంతి అధిగచ్చతి యషా బ్రాహ్మీ స్థితి ఇప్పుడు వీడు అశాంతిలో ఉంటాడు ఈ అశాంతిలో ఉన్నప్పుడు అశాంతికి మూలంలో మమకారము అహంకారము ఉంటుంది మమకారము అహంకారము లేకుండగా అశాంతి కలిగే ప్రసక్తే లేదు అసలు మీకు అశాంతి ఉంది అంటే మమ అహం ఉంటాయి మీరు మమని అహంని నిరాకరించగలిగారనుకోండి కొద్దిసేపు అయినా మమని అహంని తీసేస్తే నిద్రపోయినప్పుడు ఎలాగ తీసేస్తారు మమ ఉండదు అహం ఉండదు తెలివిగా ఉండి తీసేయాలి దాన్ని ధ్యానము అంటారు తెలివిగా ఉండి ఎలర్ట్గా ఉండి మమ అహం తీసేయటం తీసేస్తే ఇంకేముంటుంది ఏది ఉంటే అది శాంతంగా అయితే మాత్రం ఉంటారు స శాంతి బతిగచ్చేది ఎందుకంటే ఈ కల్లోలము అలజడే అంతా కూడా మమ అహం చుట్టూ ఉంటాయి ఎప్పుడైతే మమ అహం డ్రాప్ చేశారో శాంతి తప్ప ఇంకేమీ లేదు ఓకే శాంతి ఇప్పుడు ఏమిటంటావు నువ్వు అదే బ్రాహ్మీ స్థితి ఏషా బ్రాహ్మీస్థితి స్వార్థ నువ్వు దాంట్లో నిలబడి ఉండు నైనాం ప్రాప్య నువ్వు మమా అహం అంటుంటే మోహం తప్పదు శోకం తప్పదు ఆ మమా అహం అనే మాట పక్కన పెట్టి ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నట్లయితే నీకు మోహం అనేది దరిదాపులకు రాదు ఈ పని నువ్వు చేసుకో జీవితంలో ఎప్పటి కనీసం చచ్చిపోయే ముందైనా నువ్వు ఈ పని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాడే ఇంక మరి అంతకంటే ఇంకేం చెప్తారండి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృత్యతి మానవుడు వేపునందుకు చచ్చిపోయే వరకు వెయిట్ చేయమని అభిప్రాయం కాదు చచ్చిపోయే వరకు వెయిట్ చేయమని అలా చెప్తారా చచ్చిపోవడం ఎప్పుడో ఎవరు చెప్పగలరు ఇట్ మే బి నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు చచ్చిపోవడం అనేది నెక్స్ట్ మూమెంటే ఉంటుంది అదేమీ నోటీసులు ఇచ్చిరాదు కాబట్టి ది ఐడియా ఈజ్ వన్ టైమ్ యూ షుడే గెట్ ఇట్ వన్స్ యూ గెట్ ఇట్ యూ వాంట్ లూజ్ ఇట్ అని చెప్తారు కాబట్టి ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా నిషేధరూపంగా అల్టిమేట్గా మమ అహమ్మును కూడా నిషేధించి ఆ విధంగా చెప్పగలుగుతారు తప్ప దాన్ని ఇలాగ ఉంది అలాగుంది అని పదములతో వాక్యములతో వర్ణించటం కుదరదు కేవలము నెగేషన్ మాత్రమే కుదురుతుంది ఉదాహరణకి అది కారణమా కాదు కార్యమా కాదు పరతంత్రమా కాదు స్వతంత్రమా కాదు పరతంత్రంగా ఆపోజిట్ స్వతంత్రం అది స్వతంత్రము పరతంత్రము ఇత్యాది భావనలు అన్నిటికీ అతీతము తర్వాత దానికి దేనితోటైనా సంబంధం ఉందా లేదు అది దాంట్లో భే ఏమైనా ఉంటాయా ఉండవు అనేకం కలిసి అది అయిందా లేదు అది కాంపోజిట్ కాదు దాన్ని విచలితము చేయగలుగుతామా కర్మ ద్వారా క్రియ చేసి దాన్ని షేక్ చేయగలుగుతామా లేదు సో దాన్ని వర్ణించగలుగుతామా లేదు దాన్ని రీచ్ అవ్వగలుగుతామా చేరుకుంటామా నో ఏమిటి చేరుకుంటారు చేరుకోవడం డిస్టెన్స్ ట్రావెల్ చేసి చేరుకునేదాన్ని చేరుకోవడం అంటారు డిస్టెన్స్ ట్రావెల్ చేసేది లేదు కాబట్టి దాన్ని చేరుకునే ప్రసక్తేం లేదు కర్మ ద్వారా అది లభిస్తుందా లభించదు పాజిటివ్గా మీరు ఏ డెఫినేషన్ ఇచ్చినా అది ఆత్మస్వరూపమునందు వర్తించదు మీరిచ్చే డెఫినేషన్స్ అన్నీ కూడా మెమొరీ నుంచి వస్తాయి స్మృతి నుంచి వస్తాయి స్మృతి అంటే ఇంతకుముందు పూర్వ సంస్కారాన్ని బట్టి వస్తాయి పూర్వ సంస్కారాల బేసిస్ మీద మీరు కూడా ఆ వ్యక్తి యొక్క రాగద్వేషములు వచ్చితే కలుషితములై ఉంటాయి తప్ప అవి స్వరూపాన్ని ఎన్నడూ చెప్పలేవు అలాగని చెప్పేసి అయ్యోబు అలాంటి ఆత్మ అలాంటిది అసలు ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉన్నదొక్కటే అది మాకు లభిస్తుందో లభించదో అనే బెంగ ఇన్నిసార్లు నో నో నో అన్నారు కాబట్టి అది దొరకదేమో మీరు అనుకోద్దు ఎందుకంటే అన్నిటినీ నెగెక్ట్ చేస్తే మిగిలిదే అదే కాబట్టి ఈ విధంగా నేతి నేతి అనేది చూసుకోవాలి సో అక్కడ మేము ఆ వాక్యం చూస్తూ ఉన్నాము గ్రాహ్యం జనిమద్బుద్ధి విషయం అపలభ్య ఇంద్రియముల చేత గ్రహింపబడేటువంటిది పుట్టుక గలది బుద్ధిలో విషయమయ్యేది ఈ సర్వమును తిరస్కరించి సేష నేతి నేతి ఇది ఆత్మన అదృశ్యతం దర్శయంతి ఆత్మ ఇంద్రియగోచరము కాదు మనస్సుకి విషయము కాదు అని శృతి నిరూపిస్తున్నదై ఉపా ఉపాయస్ ఉపేయనిష్టత ఉపాయత్వైన వ్యాఖ్యాత ఉపేయవద్ గ్రాహ్యత మా భూత్ ఇది ఒక పెద్ద దోషం సమాజంలో మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా పండిత వర్గంలో ఉండే దోషం దాన్ని శంకర్లు పాయింట్అవుట్ చేస్తున్నారు ఉపాయము ఉపేయము అని రెండు ఉంటాయి ఉపేయము అంటే మనం చేరుకునేటువంటి లక్ష్యం ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఉపకరించే సాధనానికి ఉపాయము అని పేరు ఇప్పుడు ఒక ఆయన వ్యాకరణం చదువుకున్నారు ఆ వ్యాకరణాన్నే వల్లి వేసుకుంటుంటే శంకరులు ఏమన్నారు డుక్ నహి నహిరక్షతి డుక్కుీకరణే భజ గోవిందం భజ గోవిందం అని అన్నారు వ్యాకరణం అంటే ఇప్పుడు శంకరులకి వ్యాకరణం మీద వ్యతిరేక భావమా నో ఆయన భాష్యాలు చూస్తే ఆయన వ్యాకరణాన్ని చాలా ప్రేమగా పాటిస్తారు ఫాలో అవుతారు వ్యాకరణం మీద చక్కటి పరిష్కారాలు కూడా చేసి పెడతారు వ్యాకరణం అంటే వ్యతిరేకం ఎందుకు ఉంటుంది ఉండదు మరి ఇలా ఎందుకు చెప్పారు అంటే వ్యాకరణము ఉపాయము అది ఉపేయము కాదు ఉపాయం అది కానీ పండిత లోకంలో అంటే ప్రాచీన పండితులు ఆ వ్యాకరణాన్ని అదే ఉపేయమా అన్నట్టుగా దాన్ని వాళ్ళు ఉపాసన చేసేవారు ఆ విధంగా వాళ్ళు పురుషార్థం నుంచి జారిపోయేవారు అలాగంటే పండితులు ఇంకో కొంతమంది ఉన్నారు తర్క పండితులు ఉండేవారు తర్కమే సర్వము అన్నట్టుగా జీవించేవారు తర్కం కూడా ఉపాయము లాజిక్ నేర్చుకుంటే బుద్ధికి పదును పెట్టినట్టు ఉంటుంది మంచి విషయాలు తెలుసుకోవటం కానీ తర్కమే సర్వము కాదు అలాగే మీమాంస కర్మ మీమాంస కర్మ ఉపాయము మనల్ని పైకి తీసుకొచ్చేది అనేక సందర్భాల్లో ఆ కర్మ యొక్క ఉపాయత్వాన్ని ఎన్నెన్నో రకాలుగా నేను చెప్పాను కర్మ ఉపాయము తమోగుణం నుంచి సత్వ రజోగుణంలోకి రజోగుణంలో సత్వగుణంలోకి వచ్చేదాకా కర్మ ఉపాయం సత్వగుణాన్ని కూడా అధిగమించడానికి ఉపాసన ఉపాయం ఇవన్నీ ఉపాయములు కానీ మీరు కర్మవాదిని కనుక అడిగితే కర్మే ఉపేయం అన్నట్టుగా చెప్తాడు వాడు యూ డూ కర్మ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అంటాడు అంటే ఉపా ఉపేయమైపోయింది లక్ష్యమే కర్మ అన్నట్టుగా చెప్తాడు కర్మ లక్ష్యం ఎలా అవుతుంది కర్మ ఉపాయం అవుతుంది ఎప్పుడైనా కూడా కర్మ మీరు మీరు ఇక్కడ బయలుదేరి నడిచి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి ప్రయాణం చేశారనుకోండి ఆ ఎఫర్ట్ అంతా ఉపాయం అవుతుందా ఉపేయం అవుతుందా ఉపాయం అవుతుంది ఉపేయం ఎందుకు అవుతుంది ఉపాయం వేరే ఉంటుంది అదే రకంగా మీరు తిరుపతి వెళ్ళి పూజ చేసి దర్శనం చేసి పూజ చేసి ఏదో అలంకారాలు ఇవి చేశారనుకోండి అది ఉపాయం అవుతుంది కానీ ఉపేయం ఎలా అవుతుంది ఉపేయం ఇంకా మీరు చేర్చుకోవడం తర్వాయే కాబట్టి కర్మవాదులు కర్మయే ఉపేయమని భ్రమపడతారు ఉపాసకులు ఉంటారు వాళ్ళు మరి అధ్వాను జిడ్డు అదే ఉపేయం అంటాడు అదే సర్వస్వం అంటాడు అరే అది సర్వస్వం ఎలా అవుతుంది ద్వైత భావనతో కూడి ఉంటుంది నేను వేరు నేను ఆరాధించే దేవత వేరు సర్వస్వం ఎలా అవుతుందండి సో పైగా నువ్వు పొద్దున్నో దేవత సాయంకాలం ఓ సందర్భాన్ని బట్టి మారుస్తూ ఉంటావు సో కామైస్తైస్తైర్హృత్ఞానా ప్రపద్యంతేన్యదేవతా ఆయా కామనల చేత అపహరించబడిన వివేక విజ్ఞానము గలవారై ఈ దేవత ఆ దేవత ఆ దేవత అనే అన్యాన్య దేవతలని వీళ్ళు శరణాగిత చేస్తూ ఉంటారు వీళ్ళకేం తెలియదు వీళ్ళు మొహం వీళ్ళ వల్ల ఏమి ప్రయోజనం ఏమీ ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు వింటే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఎందుకంటే అనేక సంస్కారాలను వాడికి సత్యం చేదుగా ఉంటుంది కడవా వెరీ బెటర్ ఉంటుంది ఆ సంస్కార బలంచేత ఎనీవే కాబట్టి ఉపాసన ఉపాయం అది దేనికి ఉపాయము అంతఃకరణశుద్ధికి ఇక్కడ ఏదో రాసి పెట్టం ఏదో రాసినంత రాశము సో రాగద్వేష నివృత్తికి ఉపాయం అది అంతేగానే అదే ఉపాయం కాదు లోకంలో ఉపాయమును ఉపాయముగా తెలుసుకోలేక ఇదే ఉపాయం అనేటువంటి భ్రమపడి వాళ్ళు కో కోళ్ళలు ఆ మాట అంటున్నారు ఉపాయస్య ఉపేయనిష్టతం అజానత ఉపాయము ఉపేయము కొరకు ఉద్దేశింపబడింది అది వెళ్ళి ఉపేయములో విలీనమైపోతుంది అల్టిమేట్గా ఉపేయాన్ని చేరుకున్న తర్వాత ఉపాయము ఇంకా ఉండదు అని వీడికి తెలీదు అజానత ఈ సత్యం తెలియదు వీడికి వీడు ఏం చేస్తాడు ఉపాయత్వ వ్యాఖ్యాత ఉపేయవత గ్రాహ్యత శృతి కర్మ చేయమని చెప్తుంది ఉపాయంగా చెప్పింది వాడు దాన్నే ఉపేయంగా స్వీకరిస్తాడు శృతి ఉపాసనని చెప్తుంది అది కూడా ఉపాయంగా చెప్తుంది వాడు దాన్నే ఉపేయంగా స్వీకరిస్తాడు కాబట్టి ఎక్కడెక్కడ ఉపా వ్యాకరణం చదువుకోరా అంటే దాన్నే వాడు ఉపేయంగా గ్రహిస్తాడు అది ఉపాయము అనే సంగతి మరచి ఉపేయంగా గ్రహిస్తాడు సన్యాసం ఉంది అది ఉపాయమా ఉపేయమా ఉపాయం అది ఉపాయం దాన్ని ఉపేయం చేసి నేను ప్రసంగం విన్నాను ఒక ఆయన ఇంకో మహాత్ములను అడిగారు ఏమండి జగద్గురు జగద్గురు జగద్గురు జగద్గురు అని టైటిల్స్ పెట్టుకుని వీళ్ళు ఉంటారే ఏమిటి ఏ జగత్తుకు గురువులో అని అడిగారు జగత గురు ప్రతి వాళ్ళకి టైటిలే అంటే అప్పుడు ఆయన చెప్పారు చూడు పరిష్కారం మీరు చేసుకుంటూ ప్రతిదానికి పరిష్కారం అని ఒకటి ఉంటుంది సామాన్యాకారంగా ఓ పదప్రయోగం చేసినప్పుడు దాన్ని ఏ లెవెల్ దాకా అప్లై అవుతుంది ఏ స్థాయిలో అప్లై అవుతుంది అనే పరిష్కారం మనం మనం చూసుకోవాలి కాబట్టి అక్కడ జగద్గురు శబ్దానికి అర్థం ఏంటంటే సకల జగద్గురు అని కాదు స్వశిష్య జగద్గురు తన శిష్యులు అనే జగత్తుకి ఆయన గురువు ఈ తన శిష్యులు అందరూ కలిసి ఓ టెలిఫోన్ బూత్లో పట్టినా పట్టచ్చు అది వేరే సంగతి అలా అవ్వచ్చు లేకపోతే కొంతమంది ఇంకొక రకమైన ఒక వర్గంగా చేసి కూర్చుంటారు ఆ వర్గానికి గురువు అనమాట కాబట్టి స్వశిష్య జగత్తు అది ఆ జగత్తుకి రకంగా పరిష్కారం చేయాలి మీరు స్వశిష్య జగత్తుకి గురువు కాబట్టి ఏదో పీఠం మీద కూర్చోవడం ఉపేయమైపోతుందా అయిపోదు అది ఉపాయం ఏదో సమాజ సేవకు ఉపాయం సన్యాసము ఆత్మనిష్టకి ఉపాయం కానీ లోకంలో ఉపాయాన్ని ఉపేయంగా భ్రమపడే లక్షణం ఉంటుంది ఉపాయ నిర్వచనం ఒకటి ఉంది ఆ నిర్వచనాన్ని భర్తృహరి వాక్యపదీయంలో చెప్పాడు ఉపాదాయాపి ఉపాయా పరికీర్తిత ఉపాయానుంది కదా ఆ ఉపాయాన్నది ఇట్స్ అన్ యాక్రోనిమ్ అంటే అబ్రివియేషన్ అనమాట దేనికి అబ్రివియేషను ఉపాదాయ హేయా ఉపాదాయ స్వీకరించి హేయాహ విడిచిపెట్టేస్తాము కాబట్టి వాటికి ఉపాయము అని పేరు ఉపా ఇప్పుడు ఉపాదాయ హేయా దాంట్లో మొదటిది ఆఖరిది పెట్టుకోండి ఏమొస్తుంది ఉపాయా వస్తుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే వాడు ఏమని చెప్తాడు భాజపా అంటాడు అలాగా ఉపాదాయ హేయాహ అలా భాజపా దీన్ని సంగ్రహం చేస్తే ఏమొస్తుంది ఉపాయా కాబట్టి ఉపాయ నిర్వచనం ఏమిటి ఏది మనం స్వీకరించి విడిచిపెట్టేస్తామో అది ఉపాయం కానీ వీడికి ఆ సంగతి తెలియక ఈ ఉపాయాన్ని పట్టుకూర్చుంటాడు పట్టుకూర్చుని అలాంటి భ్రమలో పడిపోతాడు మా భూత్ అటువంటి భ్రమ కలుగకూడదని శృతి చెప్తోంది ఏమని చెప్తోంది ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడండి అగ్రాహ్య భావేన హేతునా అజం ప్రకాశతే అగ్రాహ్య భావేన ఇప్పుడు ఉపాయముల చేత పట్టుకొనబడేది కాదది గ్రాహ్య అంటే పట్టుకొనబడేది ఆత్మస్వరూపము గ్రాహ్యమా అగ్రాహ్యమా అగ్రాహ్యము అగ్రాహ్యో నహి గృహ్యతే అని బృహదారణ్యకం అక్కడి నుంచే వచ్చింది ఇది కూడా అగ్రాహ్య అనే మాట కూడా ఆత్మస్వరూపము సుతరాము అగ్రాహ్యము గ్రహించబడేది కాదు అని దాని ఎందు అగ్రాహ్యత్వము అనే ధర్మాన్ని ఆరోపించి చెప్తున్నారు ఎప్పుడైతే హేతునా అంటే కారణేనా ఆత్మస్వరూపము అగ్రాహ్యము కారణం చేతనే సర్వమును నిషేధించుట జరుగుతోంది ఎందుకంటే ఆత్మస్వరూపము గ్రాహ్యం అప్పుడు అది ఒక ప్రమాణంలో ప్రత్యక్షంలో అది వస్తు విషయం అవుతుండే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా దాన్ని పట్టుకోగలుగుతారు లేకపోతే అనుమానం ద్వారా పట్టుకోగలుగుతారు కర్మ ద్వారా పట్టుకోగలుగుతారు ఉపాసన ద్వారా పట్టుకోగలుగుతారు అది పట్టుకొనబడేది కాదు సర్వమును ప్రకాశింపజేసేది అది తాను స్వయముగా పట్టుకొనబడదు కాబట్టి ఇది అగ్రాహ్యము దాని ఎందు అగ్రాహ్యత్వము అనే ధర్మము కలదు అని ఆ గ్రాహ్యత్వమును హేతువుగా చూపించి నిషేధించారు అగ్రాహ్యో నహి గృహ్యతే అగ్రాహ్య ఆత్మస్వరూపము గ్రహించబడేది కాదు అగ్రాహ్యము హి ఎందువలనగా నగృహ్యతే దేని చేతను పట్టుకొనబడదు అంటే సకలములైన ఉపాయములు ఆత్మస్వరూపముందు వ్యర్థమైపోతాయి అంచేతనే మెడిటేషన్లో ఇలాంటివన్నీ చాలా సూక్ష్మంగా మెడిటేషన్లో పట్టుకు మనం తెలుసుకుంటాం మెడిటేషన్లో నేను తరచుగా ఏమని చెప్తానంటే ఆ అహమ్ని మమ్మని డ్రాప్ చేసేయి అన్ని థాట్స్ డ్రాప్ చేసేయి థాట్లెస్ స్టేట్లో అలా సైలెంట్గా ఉండు ఆ సైలెన్స్ని బుద్ధితో పట్టుకునే ప్రయత్నం చేయకు ఓ దిస్ ఈజ్ సైలెన్స్ అని అన్నారనుకోండి ఆల్రెడీ మీరు ఆ సైలెన్స్ని గ్రాహ్యం చేసి పెట్టారు సో సైలెన్స్ అంటే ది ఐడియా ఆఫ్ సైలెన్స్ ఈజ్ నాట్ సైలెన్స్ ఎందుకంటే ది ఐడియా ఆఫ్ సైలెన్స్ అని మీరు ఎప్పుడైతే అన్నారో అది అప్పుడే మనస్సు చేత గ్రహింపబడింది మనస్సు అప్పుడేగో ఇది సైలెన్స్ అని పట్టుకున్న దాన్ని ఎప్పుడైతే మీరు గ్రాస్ప్ చేశారో బుద్ధితోటి అండర్స్టాండింగ్ దీన్ని ఇది ఎలా ఉంది ఇది నాకు తెలుస్తోంది అంటే ఆల్రెడీ అది ద్వైతం వచ్చేసింది అక్కడ అది డిస్ అయిపోతుంది ఇతరం అయిపోతుంది స్వరూపం కాదు కాబట్టి మనస్సు దాన్ని పట్టుకునే చేసే ప్రయత్నం కూడా డ్రాప్ చేసేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయొద్దు తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు దాన్ని ఇవాల్యుయేట్ చేయొద్దు అసెస్ చేయొద్దు ఏమీ చేయొద్దు డ్రాప్ ఆల్ మెంటల్ ఎఫర్ట్ అండ్ జస్ట్ బీ అది అగ్రాహ్యత్వం అటువంటిది ఆత్మతత్వం అంచేతనే సర్వమును నిషేధించాల్సి వస్తుంది దాన్ని దాన్ని తెలుసుకోవటానికి సర్వమును నిషేధించాల్సి ఉంటుంది తర్వాత ఈ నిషేధించటంలో మనకి ప్రాక్టికల్ లాభం ఉందా అంటే అంతా లాభమే చూడండి మీరు కర్మాది మీరు చేసుకోండి గృహస్థులు చేపితే ఇంకెవరు చేస్తారు సన్యాసులు చేస్తారా ఏమీ కర్మ మీ నిత్యకర్మానుష్ఠానం మీరు చేసుకోండి అది మంచిది కామ్యకర్మాలని త్యాగం చేయడం తప్పనిసరి కానీ కర్మల వల్ల మీరు గట్టెక్కేది సున్నా అది అయ్యే మాట కాదు లోకంలో పని కట్టుకునే జనులు కర్మల్ని ప్రమోట్ చేసుకుంటూ పోతారు మీరు తిరుపతి దేవస్థానం వాళ్ళని ఏదైనా సలహా అడిగారు అనుకోండి వాళ్ళు ఏం సలహా చెప్తారు మీకు మీరేమో మా ఉంజల్ సేవలో జారమంటాడు ఉంజల్ సేవ క్యా బాత్ దాంట్లో జారమంటాడు ఓకే పోని ఉంజలు సేవలో చేరుదాము పోనీ అన్నమయ్య కీర్తనలు ఏమైనా పడతారు మధురంగా వినొచ్చు ఈరోజు శోభగా ఉంటుంది ఎయిర్ కండిషన్ హాలు అదీను అని జరదామంటే పదివేలు కట్టం ఏర్ లో గాడు హోగా పదివేలు కట్టండి పదివేలు నువ్వు ఎప్పుడైతే అన్నావో నీ ఊంజల సేవ ఇన్ ప్రిన్సిపల్ థియరిటికల్లీ మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్కి అది అందుబాటులో లేకుండా అయిపోయింది థియరిటికల్లీ ప్రాక్టికల్గా ఎంతమంది వెళ్ళారు ఎంతమందికి కావాలి అది పోవాలని బాధే ఇన్ ప్రిన్సిపుల్ అది అది ఇప్పుడు కళ్యాణం ఉంది యాభై వేలు టిక్కెట్టు ఇంకో యాభై వేలు మీరేమో బ్లాక్లో లంచం ఇవ్వాలి అప్పుడు కానీ టిక్కెట్ దొరకదు సో హూ విల్ డూఇట్ బ్లాక్ మనీ ఉన్నవాళ్ళే చేయగలుగుతారు వాట్ కైండ్ ఆఫ్ సిస్టమేటిజ్ ఈజ్ దట్ రెలిజియన్ ఐ డోంట్ నో సో కాబట్టి కర్మ మనల్ని గట్టెక్కిస్తుంది అని మీరు అనుకుంటే పొరపాటు అలాగే ఉపాసన ఏదో ఉపాసన పట్టుకోవడం సాత్ సాధారణంగా సాత్విక ఉపాసనలు తలా రుజుగా ఉంటాయి వీళ్ళు చేసే ఉపాసనలన్నీ మోస్ట్లీ రాజస అన్ఫార్చునేట్లీ అక్కడక్కడ తామస కూడా చేస్తాడు శ్రీకృష్ణుడు అన్నాడు తంతం నియమమాస్థాయ ప్రపద్యంటే అన్యదేవత తం తం నియమమాస్థాయా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నియమం ఒక్కొక్క కామన తైహితై కామై ఆ కామనలు మారుతుంటే దేవతలు మారుతారు దేవతలు మారితే నియమాలు మారుతాయి ఓ దేవతకి నగ్నంగా ఉండి పూజ చేయాల్సి ఉంటుంది బట్టలు కట్టుకోకూడదు ఆ దేవతకి పూజ చేసేప్పుడు ఇంకో దేవతకి మొగాడు చీర కట్టుకుని పూజ చేయాలి ఆడది ధోతి కట్టుకుని పూజ చేయాలి ఏవేవో ఉంటాయి ఆ దేవతాన్ని బట్టి నియమాలు మారుతూ ఉంటాయి ఓ దేవతకి క్షవరం మున్ననం చేసే పూజ చేయాలి ఇంకో దేవతకి ముండనం మూడేళ్ళు ముండనం చేయకుండా అలాగా గడ్డం పెంచి పూజ చేయాలి ఇవ్వట నియమాలు తంత నియమమాస్తాయా అని ఇంకో మాట ఉంది అదేం పెద్ద శోభాకరమైన మాట ఏం కాదు ఆయన విమర్శిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఖండిస్తున్నాడు కాబట్టి ఈ ఉపాసన మిమ్మల్ని గట్టెక్కిస్తుందని మీరు అనుకోద్దు నా గాయత్రి ఆ పరం మంత్రం అని గాయత్రిని సర్వశ్రేష్టంగా ఎందుకు చెప్పారంటే దాంట్లో అభేదం ఉంది కాబట్టి సర్వశ్రేష్ఠంగా చెప్పారు అది మిమ్మల్ని అద్వైత జ్ఞానం వైపుకు తీసుకుపోతుంది కాబట్టి సర్వశ్రేష్ఠంగా చెప్పారు దాన్ని కాబట్టి ఆత్మస్వరూపము వీటన్నిటికీ అతీతము మీరు ఏది కాదో తెలుసుకోవాల్సి ఉంటుంది నిషేధమే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది వేదాంతము ఇది అపవాద అంటే నిషేధ అపవాద అంటే నిషేధ నిషే అపవాదు కాదు అపవాద నిషేధ ప్రధానము త్యాగ ప్రధానము వేదాంతము నిషేధ ప్రధానము దీంట్లో పట్టుకునేది నివృత్తి ప్రధానము ఇది వేదాంతం యొక్క లక్షణం ఇప్పుడు నేను ఏది కాదో తెలుసుకుంటే ఏమిటి లాభము అంటే అంతా లాభం ఎందుకంటే నేను ఏదో తెలుసుకుంటే అది బంధం కదా ఎందుకంటే అది కల్పితము ఇప్పుడు వీడు మీ బాగుమరదండి పక్కన ఒకడు నిలబడ్డాడు ఎవడో అనుకున్నాను నేను వీడు మీ బాగుమరదే అండి అన్నాడు వాడు ఎవడో చెప్పేది ఇప్పుడు ఈ బాగుమరితో నాకు బంధమా లేకపోతే సుఖమా వాడు తెలియకపోతే ఫ్రీడమ్ ఉంది కదా వాడిని తెలిసి ఇంకొక సమస్య వీడు సృష్టించుకున్నట్టయింది కదా అప్పుడు హలో సార్ ఉన్నాలు వాడు ఏదో కండిషన్స్ పెడతాడు తర్వాత వాడితో ఫలాలు బతుకున్నంతకాలం వాడితో వ్యవహరించాలి కాబట్టి తెలుసుకోవడం నేను ఫలానా అని తెలుసుకోవడం వల్ల మీకు నయా పేస ఉపకారం ఉండదు అంత బంధమే ఉంటుంది భారమే ఉంటుంది నేను ఎవళ్ళకి బావమరదిని కాను నాకు ఎవ్వళ్ళు బావులు లేరు బావమరుదులు లేరు ఏమిటి ఫ్రీడమ్ వచ్చే లేదు మీకు అప్పటికే ఇంకా ఏమైనా సందేహం ఉందా నాకు కొడుకులు ఎవళ్ళు లేరు కూతురు ఎవ్వళ్ళు నాకు బంధువులు అన్నవాళ్ళు ఎవళ్ళు లేరు నేరుతో గురిధర గోపాల అవురు న కోయి నాకు ఎవ్వళ్ళు అసలు ఈ సృష్టి ఈ ప్రపంచానికి చెందినవాడను కాను నేను నా ఇల్లు ఇది కాదు నేను ఇక్కడ వాళ్ళకి వాళ్ళకి చెందినవాడిని కాదు నేను ఒంటరిని నాకు ఎవళ్ళు బంధువులు లేరు నాకు కావలసిన వాళ్ళు ఎవళ్ళు లేరు నేను కేవలము ఆ ఆత్మరూపుణ్ణి ఉంటాను ఆ ఈశ్వర్యంలో విలీనం వాడు అప్పటికే అప్పటికే ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి నేను ఇది కాదు నేను అది కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ నుండి ఆ నుండి వీడు విముక్తుడైపోతాడు ఎప్పుడు కూడా మనిషి భారాన్ని మోస్తూ ఉంటాడు కన కంటికి కనపడని బరువును మోస్తూ ఉంటాడు నేను మోసాను ఆ బరువు మోసాను నాకు తెలుసు ఆర్థడాక్స్ చాలా పెద్ద బరువు అది చిన్న వయస్సులో యవ్వనంలో ఉన్నప్పుడు మనిషికి మంచి ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్దుతుంది ఆ తర్వాత అది మహాభారం కింద పరిణమిస్తుంది అంచేతను ఆర్థడాక్స్ సర్కిల్స్లో పెరగడంలో చాలా లాభం ఉన్నది కానీ ఆర్థడాక్స్గానే మిగిలిపోవడం మహాభారం అనేది అంతటి భారం అదే కానీ మరొకట్లేదు కాబట్టి నేను ఏది కాదో తెలుసుకోవడం ద్వారా దాని నుండి నాకు విముక్తి వచ్చేస్తుంది ఎప్పుడైతే నాయందు నేను ఆరోపించుకున్నా నేను ఆరోపించుకోవడం అంటే ఇంట్లో ఫ్యామిలీ టైప్ ఆరోపాలు కొన్ని ఉంటాయి సోషల్ ఆరోపణలు కొన్ని ఉంటాయి ఈ ఆరోపాలనన్నిటినీ ఎప్పుడైతే నేను తిరస్కరించేస్తానో అప్పుడు ఈ అసహజ స్థితి అంతా పోయి నేను సహజ స్థితిలో ఉంటా దీని పేరు సహజయోగము భగవాన్ మహర్షి సహజయోగము అయాం అహం అస్మి ఆయాం పక్కన ఇంకేం పెట్టద్దు ఐఎమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ దాట్ జస్ట్ ఐ ఆమ్ దీన్ని సహజయోగము అంటారు ఆ సహజ స్థితి సహజ స్థితియే మోక్షం జీవన్ముక్తి కాబట్టి నిషేధం మాత్రం మాత్రమే మనల్ని గట్టెక్కిస్తుంది నేను నేను అనే నేను ఫలానా ఏదో ఒకటి అయి ఉండాలి నేను ఏదో ఒకటి అయి ఉండాలి నేను ఈ కుటుంబంలో ఒక సభ్యుణ్ణి అయి ఉండాలి అంటే ఏమవుతుంది నా నాకు ఒక కుటుంబం కావాలి ఎందుకు కుటుంబం నేను ఆ కుటుంబంలో ఒక సభ్యుణ్ణి అయి ఉండాలి కొడుకుని తండ్రిని అన్నను మా ఏదో అయి ఉండాలి తర్వాత ఒక గ్రూప్ ఉంటుంది నేను ఆ గ్రూప్లో ఏదో ఒకటి అయి ఉండాలి ఐ బిలాంగ్ టు దట్ గ్రూప్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఆ గ్రూప్లో నేను ఒక అయి ఉండాలి ఏమండే తర్వాత ఒక వర్ణ ఉంటుంది ఒక కులం ఉంటుంది నేను ఏదో ఒకటి అయ్యి ఉండాలి నేను బ్రాహ్మణుణ్ణి ఇండియాలో ఉండగా ఏదో ఒక కులానికి చెందిన వాడిని అయ్యి ఉండాలి ఓ కులాలు ఉన్నాయి ఏదో ఒకదానికి నేను ఉండాలి ఏదో ఒకటి ఉండాలి నాకు నేను ఏ కులము లేదంటే కుదరదు నేను ఏదో ఒకటి అయి ఉండాలి ఏదో ఒక గురువుకి చెందినవాడిని అయి ఉండాలి ఏదో ఒక సంప్రదాయానికి చెందినవాడిని అయి ఉండాలి ఏదో ఒక ఆశ్రమానికి చెందిన వాడిని అయి ఉండాలి ఏదో ఒక వర్ణానికి వర్గానికి ఏదో ఒక మతానికి రేస్కి క్యాస్ట్కి క్రీడికి దేనికో ఒకదానికి నేను చెందినవాడిని అయి ఉండాలి అనేటువంటి ఒక మహావ్యామోహమే మనిషిని బంధిస్తూ ఉంటుంది నువ్వు వీటికి దేనికి చెందినవాడు కాదు నువ్వు దేనికి చెంది ఉండనక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ లైక్ ఆకాశ ఆకాశము అమెరికాలో ఉంటుంది కానీ ఆకాశం అమెరికన్ అవ్వదు ఇండియాలో ఉంటుంది ఇండియన్ అవదు యు ఆర్ లైక్ ఆకాశ నువ్వు దేనికి చెందినవాడివి కాదు నేను ఏదో ఒకదానికి చెంది ఉండాలి అనే ఏ వ్యామోహం ఏదైతే కలదో అదే నిన్ను వివేక భ్రష్టు అంటే వివేకం భ్రష్టు అంటే తిట్టు అనుక్కోకుండా వివేకం నుండి జారిపోయినట్టుగా చేసి అంధుణ్ణి అంటే అజ్ఞానంలో ఉన్నవాణ్ణిగా చేస్తోంది మనల్ని కాబట్టి ఆ నేతి నేతి తన స్వరూపంలో పూర్తి నిషేధమే ఆత్మ వీడిని సన్మార్గంలోకి తీసుకువెళ్తుంది తతశ్చ ఏం ఉపాయస్ ఉపేయనిష్టతామేవ జనత సో తెలుసుకుంటున్నాడు ఏమని తెలుసుకున్నాడు ఇవన్నీ ఉపాయాలు ఈ కర్మ ఉపాసన ఇవన్నీ ఉపాయాలు పాజిటివ్గా చెప్పిందల్లా ఉపాయం తప్ప ఫైనల్గా ఉపాయాన్ని తిరస్కరించక తప్పదు కర్మ చేసి నా కర్మ అనక తప్పదు ప్రతీది అంతే కొంతసేపు పట్టుకుని వదిలిపెట్టక తప్పదు ఈ ఉపాయములకు అది వెళ్ళి ఉపేయంలో కలిసిపోతుంది ఇప్పుడు అవతల ఒడ్డుకి వెళ్ళాలి బోటెక్కుతారు ఈ బోటు ఎంతవరకు పట్టుకుంటారు అవతల ఒడ్డు వెళ్ళే వరకు పట్టుకుంటారు మధ్యలో ఉండగా బోటు విధులు పెడతారా విధులుపెట్టరా వెళ్ళి నీళ్ళలో పడతారు వెళ్ళి అవతల బోటు వెళ్ళి టచ్ చేసిన వెంటనే యూ జంప్ అవుట్ ఆఫ్ ది బోట్ అంతే ఆ తర్వాత ఆ బోట్ని నెత్తిమి పెట్టుకుని మోసుకుంటూ వెళ్తారా ఏమే చాలా బరుగుంటుంది ఆ బోటు కనుక సో ఉపాయము ఉపేయనిష్టము అంటే ఉపేయం తీసుకెళ్ళి ఉపేయంలో విలీనమైపోతుంది ఆ నిష్ట అంటే విలీనమైపోవడం దాంట్లో విలీనమైపోతుంది ఈ బోటు వెళ్ళి అవతల గట్టుకి ఒరుసుకుంటూ అవతల గట్టుతోటి ఐడెంటిఫై అయిపోతుంది అప్పుడు మీరు జంప్ చేసేస్తారు అంతే అయిపోయింది దాని పని అయిపోయింది ఆ రకంగా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న వాటికి ఏమిటవుతుంది ఉపేయస్యచ నిత్య ఏకరూపత్వం ఇక్కడ ఉపేయం ఏమిటి ఆత్మతత్వం ఈ ఆత్మతత్వము నిత్యము అంటే కాలమునక అతీతమైనది దాన్ని కాలము యొక్క పరిధితో కొలిచి ప్రయత్నం నువ్వు చేయవద్దు కాలమునక అతీతమైనది తర్వాత మొన్న ఒక ఆయన నన్ను అడిగాడు ఎక్కడో నేను మహామాసు దారితో సత్సంగంలో ఒక ఆయన అడిగాడు మీరు కాలాన్ని ఎందుకు కాదంటున్నారు ఆవేళ నేను అక్కడ ఆ మహాత్ముడు చెప్పిన ప్రసంగం విన్నాను అక్కడ ఆయన కాలాన్ని గురించి విస్తారంగా చెప్తున్నారు మీరేమో కాలాన్ని ఎందుకు కాదు అంటున్నారో అని అడిగడకూడాడు ఓ యంగ్ మ్యాన్ నేను ఏమని చెప్పానంటే చూడు ఆయన కాలాంతర్గతమైన విషయాన్ని ఆయన చెప్తున్నాడు నేను కాలాతీతమైన టైమ్లెస్ రియాలిటీ గురించి నేను చెప్తున్నా ఇంట్లో నేను కాలాన్ని కాదని ఎందుకు అన్నాను నేను కాలాన్ని కాదనలేదు నేను చెప్పే వస్తువు కాలాంతర్గతము కాదు అంటున్నా కాలాతీతమైంది అంటున్నా కాబట్టి నాకు కాల సంబంధం ఉండదు ఆ వస్తువు వంటిది నువ్వు అది తెలుసుకోవడం మానేసి ఆయన అలా చెప్పాడు నువ్వు ఇలా చెప్పావు అని అడుగుతావి ఏటా ఇదేనా పద్ధతి అని నేను కొంచెం కోకలేసాను కొంచెం కోకలు వేయాలి అప్పుడప్పుడు లేకపోతే వీళ్ళు కాబట్టి అప్పుడప్పుడు ఏదో కొంచెం పెద్దరికన్నా ఎత్తిమే చేసుకుని కురాళ్ళకి చెప్పకపోతే దేమౌంట్ కమప్ లేను